శ్రీయకాయ కళ్యాణ నిధయ నిధయ శ్రీవేంకటవాస్రీనివాస మంగళం జయ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీగణేషాయ నమ శ్రీమహాసరస్వత శ్రీపాదవల్లభ నరసింహసరస్వతి శ్రీగ్రురుదత్త్రేయాయ నమ యోగేన చిత్త పదే నలం శరీర యోపాకరోత్ ప్రవరం మునీ పతంజలిం ప్రాంజలినతోస్మి సభాయ నమ ప్రమభూజ్య అవధూతదత్తపీఠాధీశ్వరాణం జగద్గురు శ్రీగణపతిసానందరస్వతిమహాస్వామి చరణారవిందో తథ శ్రీదత్తవిజయానందీర్థస్వామివాదాం చరణారవిందయక్తికం ప్రణామాన్ సమర్ప్య ఇం అవధూత దత్తపీఠే జ్ఞానాభసమ్మేళనం చలతి త్రోగశాస్త్రమ్య యక్తి యథావకాశం యథామతి ప్రస్తుత కావో అధ యోగానుశాసనం యోగ చిత్తవృత్తినిరోధ ఇరభ్య భగవాన్ పతంజలి యోగసూత్ర ప్రణీనాయ తోగసూత్ర ఆవశ్యకత శాస్త్రం ప్రయోజనం ఇేత విషయ అధునా ఆయోజకాణ సంకల్పానుసారమ్ ఆంధ్రభాషవచ్య జయరుదత్త అవధూతదత్తపీఠం అనేక అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నమాట మనందరికీ తెలుసు పరమభూజ శ్రీ గణపతి సచ్చిదానంద సరస్వతి మహారాజు వారి నేతృత్వంలో మనకి ధార్మికంగా ఆధ్యాత్మికంగా సాంస్కృతికంగా అనేక రకాలైనటువంటి ఉపకారాలు జరుగుతున్నాయి మానవ లోకంలో మనిషిగా పుట్టినటువంటి పొందుతూ ఉన్న కష్టాలని అన్నింటినీ తొలగించుకొని పరమసుఖస్వరూపమైన మోక్షాన్ని పొందడానికి మార్గాలు ఏమున్నాయి భారతీయ సంప్రదాయం ప్రకారం వేదాలు శాస్త్రాలు దర్శనాలు పురాణాలు ఇతిహాసాలు వాటిని అన్నిటినీ అవలోకనం చేసినటువంటి పెద్దల చేత ఆయా విషయాలన్నిటినీ సమాజానికి తెలియపరిచి సమాజాన్ని చైతన్యవంతం చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశ్యంతో పరమపుజీ అప్పాజీ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు జ్ఞానాభ సమ్మేళనం దీంట్లో జ్ఞానము నాదము భక్తి ఈ మూడింటి యొక్క సమ్మేళనం జరుగుతుంది యోగ సమ్మేళనం ప్రధానంగా దీంట్లో ఈరోజున పతంజలి మహర్షి వ్రాసినటువంటి యోగ సూత్రాలని ఆధారంగా తీసుకుని యోగం గురించి ఉన్న సమయంలో కొద్దిపాటి వివరించడానికి ప్రయత్నం చేస్తాను స్వామీజీ వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం జయప్రదం అవుతుందని ఆశిస్తాను యోగం అనే మాటకి మన మనోవృత్తుల్ని నిరోధించుకోవటం అని అర్థం మనకందరికీ తెలుసు మనిషి బాగుపడినా పాడైపోయినా మనస్సే కారణం శంకరాచార్య భగవాదులు కూడా చెప్పారు మన యో మనుష్యానా కారణం బంధ మోక్షయోహం ఈ వాక్యం దేవీ భాగవతాది పురాణాల్లో కూడా చాలా చోట్ల కనిపిస్తుంది మనకి మానవులకి బంధం ఏర్పడినా మోక్షం ఏర్పడినా దానికి ప్రధాన కారణం మనస్సే మనస్సులో ఉండేటువంటి ఆలోచన సక్రమంగా నడిస్తే మనం సరి పనులు చేసి దానివల్ల మంచి ఫలితాలని పొందుతాం మన మనస్సే కనుక వక్ర మార్గంలో ప్రయాణం చేస్తే దానివల్ల మన ఆలోచన విపరీతంగా ఉంటుంది దాన్ని అనుసరించి మనం చేసే పనులు కూడా తప్పుడు దారిలోనే ఉంటాయి దానివల్ల వచ్చే ఫలితాలు కూడా చాలా చెడ్డ ఫలితాలే కలుగుతాయి అందుచేత మానవులు బాగుపడాలి అనుకుంటే సాధకులైనటువంటి వారందరూ కూడా ముందు మనస్సుని శుద్ధి చేసుకోవాలి పతంజలి యోగ సూత్రాలకి వ్యాసమహర్షి భాష్యం రాశారు ఆ వ్యాస భాష్యంలో మనస్సుని ఒక నదిలాగా పోల్చారాయని చిత్త నది నామ ఉభయతో వాహిని అంటారా యాచ కళ్యాణాయ వహతి పాపాయ చ ఈ చిత్తం అనేటువంటిది ఒక నది లాంటిది దానికి రెండు వేపుల ప్రవాహం ఉంటుంది ఒకటి కళ్యాణ పరంపరకి తీసుకువెళ్ళేటువంటి ప్రవాహం రెండవది పాపమార్గం పాపం వైపు సంచరించేటువంటి ప్రవాహం ఈ రెండు వేపులా దారులు ఉన్నాయి రెండు వేపులా దానికి ద్వారాలు ఉన్నాయి ఏ ద్వారం గుండా మన మనస్సుని ప్రయాణం చేస్తే మనం బాగుపడతామో మనం తెలుసుకోవాలి వివేకవంతులైనటువంటి వాళ్ళు ఆ కళ్యాణ మార్గంలోకి మనస్సుని సంచరింపజేయాలే తప్ప పాప మార్గంలోకి సంచరింపజేయడానికి వీల్లేదు పాప మార్గంలో మనస్సు సంచరిస్తే దానివల్ల మనకు వచ్చేటువంటి అనర్థం మనకు అల్లారా చూస్తున్నాం మనందరం అనేక మంది అనేక కష్టాలు పొందుతున్నారు అనేక దుఃఖాలకి పాలవుతున్నారు అనేక రకాలైన హింసలకి పాల్పడుతున్నారు ఎన్ని రకాలైనటువంటి ఈ అనర్థాలు జరిగినా వాటన్నిటికీ ప్రధాన కారణం మనస్సు కనుక యోగ శాస్త్రం మనస్సుని అదుపులో పెట్టుకోండి అని ఉపదేశిస్తుంది యోగ చిత్త వృత్తి యోగము అనే మాటకి చిత్త వృత్తుల్ని నిరోధించడం వృత్తి అనే మాటకి మనస్సులో కలిగేటువంటి ఆలోచన అని అర్థం అది ప్రమాణ ప్రమేయ విపర్య వికల్ప నిద్రా స్మృతయ పంచతయో వృత్తయ అని శాస్త్రీయంగా సూత్రం పాణి పతంజలి మహర్షి మనకు అందించారు ఈ ఐదు వృత్తుల్ని మనం నిరోధించాలి ఇవాళ మనం అనుకునేది శాస్త్రీయమైనటువంటి పారిభాషిక పదాలతో జటిలంగా వాక్యార్థం చేయడం కాకుండా జనసామాన్యానికి ఈ దర్శనం ఎలా ఉపయోగపడుతుంది సాధకులైనటువంటి వారు ఏ మార్గాన్ని అనుసరించాలి మనకి యోగ ఉపాయాలు ఏం చెప్పారు మహర్షి దాన్ని ఎంత వీలైతే ఎంత మనం ఆచరించి తరించాలి కాబట్టి మనకి కొంత సమాచారాన్ని చేకూర్చేటువంటి విధంగా పతంజలి మహర్షి రాసినటువంటి యోగ సూత్రాలను ఆధారంగా తీసుకుని ఇవాళ ప్రసంగం చేద్దామనుకుంటున్నాను చిత్తవృత్తుల్ని నిరోధించాలి అనే మాట ఉంది మొదటి ప్రశ్న ఏంటి అంటే అసలు ఎందుకు మనం ఈ చిత్తవృత్తుల్ని నిరోధించాలి లోకంలో మనందరికీ కష్టాలని తొలగించుకోవాలి అని ఉంటుంది క్లేశములని రూపుమాపుకోవాలి అని ఉంటుంది అహింస మొదలైనటువంటివి మనకు కావాలి హింసాధరణి అవన్నీ కూడా పోవాలి మనకి క్లేశములు అనేటువంటి మాటతో పతంజలి మహర్షి మరొక సూత్రంలో చెప్పారు అవిద్య అస్మిత రాగ ద్వేష అభినవేశ పంచక్లేశాహ అని ఐదు రకాల క్లేశాలు ఉంటాయి అన్నిటికీ మూలం మొట్టమొదటి క్లేశమేది అంటే అవిద్య అజ్ఞానం ఆ అజ్ఞానం వల్లనే తకిమా అన్నీ వస్తాయి ఈ శరీరమే ఆత్మ అనుకునేవాడు ఆ శరీరానికి మేలు చేకూర్చే వాడి పట్ల చాలా ప్రేమని అభిమానాన్ని చూపుతాడు ఆ శరీరానికి ఏదైనా చిన్న కీడు తల్పించేటువంటి వాడు ఎవడైనా ఉంటే వాడి మీద కోపం ద్వేషం పెంచుకుంటాడు అసలు శరీరమే నైదు కాదు అనుకునేవాడికి ఈ రాగం కానీ ద్వేషం కానీ ఉండే అవకాశమే లేదు కాబట్టి అజ్ఞానం వల్లనే రాగద్వేషాలు వస్తున్నాయి అహంకారం కలుగుతోంది దానివల్ల కొన్ని పట్టుదలొస్తున్నాయి దానివల్ల ఏదేదో పనులు సాధిద్దామో అనుకుంటాం అది సాధిస్తే మనకి గర్వం వస్తుంది సాధించలేకపోతే కోపం వస్తుంది ఈ రకంగా మొత్తం ఈ అనర్థానికి అంతటికీ కూడా మన అజ్ఞానమే కారణం కాబట్టి క్లేశాలని తొలగించుకోవడం న్యాయం కానీ ఈ వృత్తుల్ని నిరోధించండి అంటారేమిటి అని ఒక ప్రశ్న చేశారు అంటే సర్వాస్తాహ వృత్తయ క్లేశా ఈ వృత్తులన్నీ క్లేశములే క్లేశ జనకములు కనుక ఇవన్నీ క్లేశములే క్లేశాలని కల్పిస్తాయి కాబట్టి ఈ ప్రక్రియ మన శాస్త్రాల్లో కనిపిస్తుంది నెయ్యి మనం తింటూ ఉంటాం నెయ్యి ఏం చేస్తుంది అంటే ఆయుర్వై ఘృతం ఆయుర్దాయాన్ని పెంచుతుంది లేదా తేజోవై ఘృతం అంటే తేజస్సుని పెంచుతుంది కాబట్టి ఘృతాన్ని తేజస్సుని ఆయుర్దాయాన్ని పెంచుతుంది కనుక ఘతాన్ని ఆయుర్దని పేర్లతోటి పిలుస్తూ ఉంటాం దాన్ని పుట్టించేది అని అర్థం అలాగే క్లేశములకి కారణమైనటువంటి వృత్తులు కనుక ఈ వృత్తులన్నీ కూడా క్లేశములే ఈ క్లేశములన్నిటినీ మనం నిరోధించుకోవాలి కాబట్టి దానికి మార్గం ఏమిటి అని వెతుక్కోవాలి ఇది చాలా ప్రధానమైనటువంటి సూత్రం అభ్యాస వైరాగ్యాభ్యాం తన్ నిరోధ అభ్యాసము వైరాగ్యము ఈ రెండిటిని గురించి మనం బాగా తెలుసుకుంటే మనకి సాధన మార్గం అనుభవంలోకి వస్తుంది అభ్యాసము వైరాగ్యము అనే రెండింటి ద్వారా ఆ వృత్తుల్ని నిరోధించుకోవచ్చు అని పతంజలి మహర్షి మనకిచ్చారు సెలవు ఇదే మాటని భగవద్గీతల్లో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పారు ఇవాళ అనుకోకుండా గీతా జయంతి మహాపర్వం కూడా కలిసి వచ్చింది శ్రీవెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఉన్నాం మనం ఆనాడు కృష్ణావతారంలో వారు గీతోపదేశం చేస్తే ఇప్పుడు వెంకటేశ్వర అవతారంలో వారే మనకి ఈ స్ఫురణని కల్పిస్తున్నారు అర్జునుడు అడిగాడు కృష్ణ పరమాత్మని నీవేవేవో మాటలు చెబుతున్నావు ఉపదేశాలు చేస్తున్నావు మనస్సుని అదుపులో పెట్టుకోమంటున్నావు కానీ చాలా కష్టం మాయ బావ గురువుగారు స్నేహితుడు బావగారు అన్ని రకాల వరుసలు ఉన్నాయి కృష్ణుడికి అర్జునుడికి మంచి మిత్రుడు కనుక ఆయన చనువుగా అడిగాడు నా మనస్సును నేను అదుపులో పెట్టుకోలేకపోతున్నాను చేతగాటలేదు చాలా కష్టంగా ఉంది దీన్ని నేను ఎలా అదుపులో పెట్టుకోవాలో దానికి కొంచెం మార్గం చెప్పు అని అడిగాడు చెబితే భగవంతుడు అన్నాడు నిజమే అసంశయం మహాబాహో మనో చలం నిజమేనయ్యా నువ్వు మహావీరుడివి ఎంత పరాక్రమవంతుడైనా బాణాలైతే వేయగలవు కానీ మనస్సును అదుపులో పెట్టుకోవడానికి చాలా శ్రమపడాలి అది అంత తేలిక పని కాదు శత్రువుని వధించడం చాలా తేలిక మనస్సును అదుపులో పెట్టుకోవడం చాలా కష్ట విషయం దానికి మార్గాలు చెప్తాను విను అన్నాడు ఏమిటి అంటే అభ్యాసము వైరాగ్యం ఈ మాటలు సంస్కృతం మాటలు అభ్యాసము అంటే ఏంటి వైరాగ్యము అంటే ఏమిటి ఇవి చేసే పని ఏమిటి అనేది వాళ్ళు మనం తెలుసుకోవాలి ఈ రెండూ కలిసి మనస్సునే అదుపులో పెట్టుకోవడానికి కారణమవుతాయా లేక అభ్యాసం కారణం కొంతమందికి వైరాగ్యం కొంతమందికి కారణము అనాలా అంటే కాదు రెండు కలిసే కారణాలు సముచ్చయం అభ్యాస వైరాగ్యములు రెండూ కలిసి మనోజయానికి కారణములు అవుతాయి దాంట్లో అభ్యాసం ఏం చేస్తుంది వైరాగ్యం ఏం చేస్తుంది అని అంటే వైరాగ్యైన విషయస్రోత అభ్యాసేనచే వివేకస్రోత ఉద్ఘాట్యతే చాలా మంచి మాట వేదవ్యాసుల వారు మనకు అందించారు ఇందాక మనం అనుకున్నాం ఈ నదీ ప్రవాహానికి రెండు దారులు ఉన్నాయి ఏమి దాంట్లో ఒకవైపు దారి విషయస్రోతం అంటే వై విషయాల మీద మనస్సు పోతూ ఉండటం రెండవది వివేకం వైపు వెళ్ళటం ఈ వైరాగ్యం ఏం చేస్తుంది అంటే ప్రాపంచిక విషయాలు పోయేటువంటి ఆ మార్గానికి దారి మూసేస్తుంది అటువైపు వెళ్లకుండా చేస్తుంది మనం ఏదైనా ఓ పంపులో నీళ్లు పెట్టి రెండు వేపు దారులు పెడితే రెండింటిలోకి పోతూ ఉంటుంది ఒకవేపు దారిని క్లోజ్ చేస్తే అది ఆ నీరంతా పోయే నీరంతా ఒకవేపే మనకు కావలసిన వేపే ప్రసరిస్తుంది ఇవాళ మనందరం డ్యాములు కట్టుకుంటున్నాం దేనికోసం అంటే నీరు నిల్వ చేసి మనకు అవసరమైన పంట భూముల్లోకి ఆ నీరుని పంపించుకోవడానికి లేకపోతే ఆ నీరంతా సముద్రంలోకి వృత్తేపోతుంది అలా వృధాగా పోయేటువంటి మన ఇంద్రియ శక్తుల్ని కానీ మన మనశ్శక్తిని కానీ అనవసరమైన విషయాల మీకు పోకుండా వాటిని జాగ్రత్తపరిచి వాటిని సరియైన విషయాల పంపించడానికి చేసే ప్రయత్నం దీనిలో వైరాగ్యం చేత విషయం అనేటువంటి ఈ ప్రపంచం పోయేటువంటి ఆ మార్గం మూతబడుతుంది ఇంకా మరి అభ్యాసం చేత ఏం చేస్తుంది అంటే వివేకస్రోత ఉద్ఘాట్యత వివేకం వైపు వెళ్ళే మార్గం తెరుచుకుంటుంది దానివల్ల మనం వివేకం ప్రయాణం చేస్తాం వివేకం వల్ల విజ్ఞానం పొందుతుంది దానివల్ల మనకు మంచి కలుగుతుంది అని చెప్పారు ఈ అభ్యాసము అనే మాటకు అర్థం ఏమిటండి అని అంటే ఇంకొక సూత్రం అందించారు మనకి తత్రస్థితవు యత్నో అభ్యాస తత్రస్థితౌ యత్నో అభ్యాస అంటే స్థితి అనే మాట వాడారు స్థితి అనే దానికి వేదవ్యాసాల నిర్వచనం ఏంటి అంటే చిత్తము యొక్క ప్రశాంత వాహిత మనకి తెలిసిన భాషలో ఏకాగ్రత మనస్సుని ఏకాగ్రంగా అట్టేపెట్టడం అనేది ఏదుందో దానికే స్థితి అని పేరు ఆ స్థితిని పొందడానికి ఆ స్థితి నిమిత్తమై స్థితవు అనే సప్తమి విభక్తి చాలా మంచి విభక్తి ఆ విభక్తి అర్థం ఏమిటి అంటే నిమిత్తము అని అర్థం చర్మని ద్వీపినం హంతి ప్రయోగం చెప్తారు వ్యా కేశేషు చమరీం హంతి అంటే చమరీ మృగాలు ఉంటాయి దాన్ని వేటాడుతారు కొంతమంది ఎందుకు అంటే వాటి యొక్క కేశ సంపద చామరాలుగా వాడుకోవచ్చు చాలా మృదువుగా ఉంటుంది ఆ చామరాలు వాడుకోవడం కోసం ఆ కేశముల కోసమని చబరి మృగాన్ని వేటాడుతున్నాము అలాగే పులిని గోళ్ళ కోసమో పులి చర్మం కోసమో వేటాడుతాం ఏనుగులని ఏనుగు దంతాల కోసం వాటి కోసం వేటాడుతాం అలాగే ఇక్కడ స్థితి కొరకు యత్నము స్థితినిమిత్తమైన యత్నం అంటే మనస్సుకి ఏకాగ్రత సంపాదించడానికి కొరకు దానికోసం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో వివేకవంతుడైనటువంటి సాధకుడు చేయాల్సిన ప్రయత్నానికి అభ్యాసము అని పేరు ఏమిటి ఆ ప్రయత్నం అని అంటే తత్ సాధన అనుష్ఠానం ఆ ఏకాగ్రతని మనకి సాధించి పెట్టేటువంటి ప్రయత్నాలు సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ ఆచరించడం అది ఏది అంటే తర్వాత రెండు సూత్రాల్లో యమములు నియమములు అని చెప్తారు మనకు అందరికీ చాలా ప్రసిద్ధంగా తెలుసు అష్టాంగ యోగము అని యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అనే ఎనిమిది అంగాలు ఈ ఎనిమిది అంగములతో కూడినటువంటి యోగానికి అష్టాంగ యోగము అని పేరు ఈ యోగాల్లో మొదటి మెట్లుగా ఉన్నవి యమములు నియమములు మానవ జీవితంలో సరియైన ప్రవర్తనని మనకి నేర్పడానికి యమనియమాలు కావాలి అహింస అష్టేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం ఇవి నాలుగు యమములు అన్నా అంటే ఎవరిని హింసించకూడదు చేత్తో కొట్టడమే కాదు మనస్సులో కూడా వారికి కష్టం కలిగించే ఆలోచన చేయకూడదు నోటెమ్మట వారిని దూషించరాదు మనస్సు చేత కానీ శరీరం చేత కానీ వాక్కు చేత కానీ ఎవరికి హింస కలగకుండా ప్రవర్తించడానికి అహింస అని పేరు అలాగే అస్థేయము అంటే మనకి అధికారం లేనటువంటి ఇతరుల సొత్తుని తీసుకోవటం అది దొంగతనం స్థేయం అలాంటి స్థేయం లేకుండా ఉండటం అశ్చేయం అంటే ఎప్పుడూ ఇతరుల వస్తువులని వారి అనుమతి లేకుండా నీకు అధికారం లేకుండా వాటిని దొంగిలించకూడదు అపహరించకూడదు ఎవరు మనసు ఇతర వస్తువులను అందరినీ ఆశించకూడదు అనేది రెండో విషయం ఈ అహింస అశ్చేయం మూడవది బ్రహ్మచర్యం చాలా కష్టమైన చాలా అవసరమైన విషయం జననేంద్రియాలని అదుపులో పెట్టుకోవాలి నోరు జననేంద్రియాలు అదుపులో ఉంటే మనిషి చాలా బాగుంటాడు ఏది పడితే అది తిని ఎలా పడితే అలా విచ్చలవిడిగా విహరిస్తే వాళ్ళు అనేక రకాలైనటువంటి రోగాల పాలవుతాడు అనర్థాలకి గురవుతాడు అందుచేత జిహ్వోపస్థజయం అంటుంది శాస్త్రం మన జిహని మన జననేంద్రియాలని మన అదుపులో పెట్టుకుంటే చక్కటి ఆహార విహారాలు చేస్తూ ఉంటే ఆ మనిషి సత్ప్రవర్తనశీలుడై ఉంటాడు దానికోసం బ్రహ్మచర్యం అనేది చాలా అవసరం తర్వాతది అపరిగ్రహ ఏది పడితే అది పుచ్చుకుని ఎంత చూసినా నాకే కావాలి ఎంత వచ్చినా ఇంకా చాలదు ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకుంటూ ఎంతసేపు స్వీకరించడమే లక్ష్యంగా పెట్టుకునేటువంటి వాడికి పరిగ్రహం చేస్తున్నాడు అని పేరు అలాంటి పరిగ్రహం కాకుండా కొంత నాకు చాలు నాకు ఇంకా అక్కర్లేదు ఈ ఉన్నదాంతో నాకు సంతోషం కలిగింది భగవంతుడు నా జీవితం గడపడానికి సగినటువంటి ఏర్పాటు చేశాడు ఇంకా అనవసరమైనటువంటి ఈ దురాశకి నేను ఎందుకు గురి కావాలి అనే ఆలోచనతో పరిగ్రహాన్ని విధులుపెట్టడం అపరిగ్రహం ఇవి యమములు అలాగే నియమములు అని పేరు పెట్టారు నియమాలంటే ఏదో మడికట్టుకోవడం ఎవరిని ముట్టుకోకుండా ఉండడం అనిక అదే కాదు శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానము ఇది సూత్రం తపస్సు శౌచ సంతోష తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని నియమా అంటే శౌచంగా ఉండటం మానసికంగా కాయికంగా వాచికంగా కూడా పరిశుద్ధంగా ఉండాలి చక్కటి మాట మాట్లాడాలి చక్కటి ఆలోచనల్ని చేస్తూ ఉండాలి శారీరకంగా పరిశుద్ధంగా ఉండాలి ఎప్పుడూ ఎటువంటి పరిస్థితుల్లోనూ అశుచిగా ఉండడానికి అవకాశం ఇవ్వకూడదు సంతోషం అనేది చాలా ముఖ్యమైన విషయం భగవంతుడు మనకి ఏది రాసి పెట్టాదో అది ఇచ్చాడు వచ్చింది చాలు లేని దానికోసం మనం వెంపర్లాడినా అది మనకు రాదు దానికోసం మనస్సును కష్టపెట్టుకోవడం తప్ప ఉపయోగం లేనటువంటి శ్రమ దానికోసం ఉన్నదాంతో సంతోషించడం అలవాటు చేసుకుంటే మనకి మనస్సుకి ప్రశాంతత చాలా బాగా వస్తుంది అనేటువంటిది కూడా మహర్షి ఉపదేశం అలాగే తపస్సు చేయాలి ఎప్పుడూ భగవంతుని గురించి ఆలోచించడం తపస్సు అనే మాటకి ఆలోచన అని అర్థం మంచిని ఆలోచించడం భగవంతుడి గురించి ఆలోచించడం వేదశాస్త్ర వాంగ్మయం గురించి ఆలోచించడం ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉండాలి స్వాధ్యాయము అనేటువంటి మాట మరొకటి మనందరికీ లోక ప్రసిద్ధమైన మాట ఏంటంటే స్వాధ్యాయం అంటే వేదం చదువుకోవడం అనే ఒక్క మాటే అలవాటు స్వాధ్యాయ ప్రవచనే ఏ వేది నాకో తపస్ తద్ధి తప అని తైత్రీయోపనిషత్తులో స్వాధ్యాయ ప్రవచనములే తపస్సు స్వాధ్యాయం అంటే చదువుకోవడం ప్రవచనం అంటే చదువు చెప్పడం తెలియనివాడు తెలుసుకోవాలి తెలిసిన తర్వాత ఇతరులకి తెలియజేయాలి ఇది మానవుడికి విహితమైన కర్మం మనకందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత తెలియజెప్పాల్సిన అవసరం కూడా ఉంది మన పెద్దల దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి మన ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఆ విజ్ఞానాన్ని అందించాలి అప్పుడు ఈ అనాది ప్రవాహం నుంచి వచ్చేటువంటి విజ్ఞానం అంతా భవిష్యత్ తరాలకు అందుతుంది ఇది స్వాధ్యాయం అనే మాట తెలుసు కానీ మహర్షి యోగ సూత్రాల్లో రాసినటువంటి విధానం ఏమిటి అంటే స్వాధ్యాయ అనేదానికి మోక్షశాస్త్రాం అధ్యయనం ప్రణవ జపువా అని రాస్తారు మోక్ష శాస్త్రాలు చదవడం అధ్యాత్మవిద్యని స్వాధీనం చేసుకోవటం అదే స్వాధ్యాయము అనేదానికి అర్థం లేదా ప్రణవాన్ని జపించడం ప్రణవాన్ని జ ప్రణవము అనే మాటకు అర్థం ఓంకారము అని ఓంకారమే సర్వసృష్టికి మూలకారణము ఓంకారమే పరమేశ్వరుణ్ణి చెప్పగలిగిన ఒకే ఒక్క శబ్దము మరి ఏ ఇతర శబ్దాలు కూడా పరమేశ్వరుణ్ణి చెప్పలేవు అలాంటి పరమేశ్వరుణ్ణి బోధించేటువంటి ఒకే ఒక్క శబ్దం ఓంకారం అది కూడా ఇంకొక సూత్రంలో తస్య వాచక ప్రణవహ అనేటువంటి సూత్రంలో పతంజలి మహర్షి రాశారు పరమేశ్వరుడికి బోధించే శబ్దం ఏదైనా ఉందా అంటే పరమేశ్వరుణ్ణి ఏ శబ్దంతో మనం తెలుసుకోవచ్చు అని ओम, चाहिए ने चाहिए ने। वारु वारु ం అనేటువంటి ప్రణవంతో మాత్రం తెలుసుకోవచ్చు ఈ స్వాధ్యాయము అనే మాట దగ్గర మోక్షశాస్త్రాలు అంటే ఉపనిషత్తులో భగవద్గీత బ్రహ్మసూత్రాలు ఇలాంటి వాటిని అధ్యయనం చేయడము లేదా ఆచార్యస్వాములు అందించినటువంటి భాష్యాలని బాగా పరిశీలన చేయడం మన వారు రాసినటువంటి ప్రకరణ గ్రంథాలని పఠించడం లేదా అంతకంటే చిన్న స్థాయిలో ఉన్నవారు వారు రాసినటువంటి స్తోత్ర వాంగ్మయాన్ని పఠించి స్తోత్రాలు చేసుకుంటూ బాగుపడ్డం ఇలాంటివన్నీ మోక్షశాస్త్ర అధ్యయనం ప్రణవజపం ఈ రెండు స్వాధ్యాయము అని పేరు ఆఖరిది ఈశ్వర ప్రణిధానం ఈశ్వర ప్రణిధానం అనే మాటకు అర్థం ఏమిటి అంటే భక్తి తేలిక మాట భక్తి అంటే మనం భాగవతం చదువుకున్నటువంటి వాళ్ళ నవ భక్తులు ఉన్నాయి శ్రవణం కీర్తనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఇవన్నీ అవేవి కాదు ఇక్కడ ఇక్కడ భక్తి అంటే తస్మిన్ పరమగురవు సర్వకర్మ సమర్పణం ఇది వేదవ్యాసుల వారి నిర్వచనం అంటే పరమ గురువైనటువంటి అందరికీ గురువైన అనాది కాలం నుంచి ఉన్న సర్వజ్ఞుడైనటువంటి సర్వేశ్వరుడైన పరమాత్మకి మనం చేసే ప్రతి పనిని సమర్పించాలి నేను ఏం చేసినా సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు సర్వం తత్సద్బ్రహ్మార్పణమస్తు అని పరమేశ్వరుడికి అర్పణ చేయాలి భగవద్గీతలలో గీతాచార్యుడు కృష్ణ పరమాత్మ చెప్పాడు యత్ కరోషి యద్శ్నాశి యజ్జుఘోషి దదాసి యత్ యత్పస్సి కౌన్తయ తత్ కురుష్వ మదర్పణం అంది నీవు ఏ పనులు చేసినా ఏ దానాలు చేసినా ఏ తపస్సులు చేసినా నీవు ఏ రకమైనటువంటి వ్యాపారాలు చేసినప్పటికీ కూడా అవన్నీ నాకు సమర్పించు అదేంటండి మేమింత కష్టపడి ఈ పనులన్నీ చేసుకోవడం ఏంటి నీకు ఇచ్చేయడం ఏంటయా అనిపిస్తుంది మనకి అందరికీ మా చేసుకుంటున్నాం కానీ నీకు ఇచ్చేయడాక నేను చేస్తున్నది అని అంటే అది కాదు దానిలో అంతరార్థం ఏమిటి అంటే మన కోసం మనం చేసుకుంటే దానివల్ల మంచైనా చెడ్డైనా మనమే అనుభవించాల్సి వస్తుంది అలా అనుభవించడం కోసం మళ్ళీ జన్మించాల్సి వస్తుంది అలాగ మళ్ళీ పుట్టుక మళ్ళీ చావు మొదలైనటువంటి సంసారంలో మనం బయటకు పడేటువంటి అవకాశమే ఉండకపోతుంది అలా కాకుండా మనం చేసిన ప్రతి పని పరమేశ్వరుడికి అర్పించేస్తే మనకి దానిలో ఏ లైబిలిటీ ఉండదు దానికి బాధ్యులు మనం కాదు అందుచేత మన బ్యాలెన్స్లో ఏమీ ఉండదు సుఖం కానీ దుఃఖం కానీ పొందాల్సిన అవసరాలు ఏమీ ఉండవు శుభకర్మలు కానీ అశుభకర్మలు కానీ ఏమీ ఉండవు కాబట్టి మనకు అనుభవం అక్కర్లేకపోతే మళ్ళీ మనం జన్మించాల్సిన అవసరం ఉండదు జన్మరాహిత్యము మోక్షము అనేటువంటి స్థితికి ఎదుగుతాం అందుచేత మనం చేసే పనులు మనకి ఆశతో మనం ఫలాన్ని కోరి మనం పనులు చేస్తే ఆ ఫలం రావడం ఖాయమే దానిలో అనుమానం లేదు ఆ ఫలం మంచిదైతే నీకు తాత్కాలికంగా ఆనందంగా ఉండొచ్చు లేదా చెడ్డ ఫలితం అయితే వెంటనే నీకు నొప్పి కలగచ్చు కానీ మంచి పనులు కూడా తర్వాత కాలంలో అవన్నీ కూడా మనకి బంతకాలే అవుతాయి ఎంత బంగారంతో తయారు చేసిన సంఖ్యళ్ళైనా అవి సంఖ్యలే అవుతాయి కానీ బంగారపు సమ్మెకు ఇష్టమండి ఇనప సంఖ్యలు అయితే నాకు వద్దండి అనం శుభకర్మలు కూడా బంధకాలే అంచేత ఆ కర్మలన్నిటినీ వదిలించుకోవాలి అనేటువంటి మాటల్లో మనం ప్రధానంగా చూసుకోవాల్సింది మాట ఏంటంటే యజ్ఞార్థాత్కర్మను అన్యత్ర లోకోయం కర్మబంధన అని భగవద్గీతల్లో చెప్పినట్టుగా శ్రీ మహావిష్ణువు కొరకు చేసినటువంటి పనులు తప్ప మిగతా పనులన్నీ నిన్ను బంధిస్తాయి మహావిష్ణు ప్రీతి కోసం పరమేశ్వరుడు సంతోషించాలి అనే ఉద్దేశ్యం కోసం మనం ఎన్ని పనులు చేసినా ఆ పనులు మనకి బంధకాలు కావు అలాంటి పనులన్నీ చేస్తూ ఉండాలి మహావిష్ణు ప్రీతి కోసం మనం పనులు చేయాలి మన కోసం మన పనులు చేసుకోవడం మానేయాలి అలాగే పనులు చేసుకున్న తర్వాత స్వకర్మణాతమభ్యర్థ్య అను మాట ఉంది నీ పనులతో నువ్వు పరమేశ్వరుణ్ణి పూజించి సిద్ధిం విందతి మానవ మానవుడు సిద్ధి పొందుతాడు పనులతో పరమేశ్వరుణ్ణి పూజించడం ఎలాగండి పువ్వులతో పూజించవచ్చు ఇందాక అభిషేకం చేసాం పాలతో అభిషేకం చేయొచ్చు పంచామృతాలతో అభిషేకం చేయొచ్చు మన పనులతో పూజించడం ఎలాగా అదంటే పనులు యొక్క ఫలితాలని పరమేశ్వరుడికి అర్పించడమే పూజ అంటే సర్వకర్మ సమర్పణం తస్మిన్ పరమగురవు సర్వకర్మ సమర్పణం ఇది ఈశ్వర ప్రణిధానం ఇవి నియమాలు ఇవి సాధనాలంటే ఇలాంటి సాధనాలని చాలా వివేకంతో శ్రద్ధతో తపస్సుని బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తూ విద్యని స్వాధీనం చేసుకుని వీటిని అన్నిటినీ అనుష్ఠానం చేస్తే నువ్వు అభ్యాసం చేసినట్టు ఇది అభ్యాసము అనే దానికి నిర్వచనం మన శాస్త్రాల్లో మనకు కనిపించే మాట తత్వస్థితవు యత్నో అభ్యాస అని చెప్పి మోక్ష సాధనా అనుష్ఠానం మోక్ష సాధనాలు యమనియమాదులు ఆ యమ నియమాదుల అన్నిటినీ చాలా శ్రద్ధాశక్తులతో మనం ఆచరించాలి ఇవాళ పరిస్థితి ఎలా తయారైందంటే సమాజంలో ప్రాణాయామం చేయడం అంటే ముక్కు చేత్తులు పట్టుకోవడం వరకే లోపల గాలి పీల్చడం గాలి వదలడం ఆమె వ్యవహారం లేదు అది సగర్భమా అగర్భమా మంత్రపూర్వకమా మంత్రం లేనిదా దాని ఎన్ని రకాలు ఉన్నాయి అవన్నీ మానేసి ప్రాణాయామం చేయండి అంటే మన ఇంట్లో ఏ సత్యనావ్రతమో చేస్తే ప్రాణాయామం చేయండి అని ముక్కుచ్చుకోండి అంటే వీడు వెళ్ళి పురోహితుడు ముక్కుంటున్నాడు కాదురా బాబు నాది కాసిరా కాబట్టి నీ ముక్కు ముక్చ్చుకోవాలి ఆయన చెప్పాల్సిన వేళాకూలం స్థితికి వచ్చింది అంటే దానిని శ్రద్ధగా తెలుసుకోకపోవడం వల్ల దానిని అంత శ్రద్ధతో ఆచరించాలి అనేటువంటి కమిట్మెంట్ లేకపోవడం వల్ల మన శాస్త్రాలన్నీ బాగా డైల్యూట్ అయిపోయాయి అలా కాకుండా మానవ లోకం ఆ విజ్ఞానాన్ని స్వాధీనపరుచుకోవాలి దాంట్లో చెప్పిన దాన్ని మనం సొంతం చేసుకోవాలి అన్నిటినీ చేయలేకపోతే కనీసం మనం ఎంతవరకు చేయగలమో వాటినైనా చెయ్యాలి అప్పుడే మనకి అభ్యున్నతి కలుగుతుంది కనుక ముఖ్యంగా యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే సాధకులు అందరూ ఈ యోగం ఒక్కటి నాకు చాలు ఇంకా ఏ మంచి పనులు అక్కర్లేదు నా ప్రవర్తనలో మార్పు అక్కర్లేదు ఈ అహింస తపస్సు శౌచం సంతోషం ఇలాంటి వాటితో నాకు పని లేదు అనుకోకూడదు దయచేసి విజ్ఞాపనం చే నేను చేస్తున్నది ఏంటి అంటే మహర్షి ఆశయం ఈ అహింసాదులు అన్నిటినీ పరిపాలించే వాడికే అలాంటి అభ్యాసం కుదురుతుంది ఇవన్నిటినీ మానేసి ఆ అభ్యాసం ఒక్కటి పట్టుకుంటాను అంటే అది జరిగే పని కాదు అని ఈ మన భారతీయమైనటువంటి ధర్మ సూత్రాలు ఏవైతే ఉన్నాయో మౌలికంగా నీతి ప్రవర్తన ఎలా అయితే మంచి మన మహర్షులు మనకు అందించారో అలాంటి సత్ప్రవర్తనతో సదాచారంతో గురువులు మనకు చూపించిన మార్గంలో మన జీవితం నడుపుకుంటూ మనం యోగ సాధనం చేయాలి తప్ప ఇవన్నీ మానేసి చేస్తాను అనుకునే ఆ మార్గం అంత తెలివైన పని కాదు అలాగే యోగం అక్కర్లేదు జ్ఞానం వల్ల మోక్షం పొందిపోతాను అని మరికొంతమంది అంటారు అది అంత మాత్రమే నేతి బీరకాయలో నెయ్యంతో దానిలోనూ అంతే ఉంటుంది ఈ యోగాభ్యాసము ఇలాంటివన్నీ లేకుండా ఉంటే వారి మనస్సు వారి అదుపులో లేనప్పుడు వాడికి జ్ఞానం ఎక్కడొచ్చేస్తుంది ఆ జ్ఞానం వల్ల మోక్షం అంత తేలిగ్గా వచ్చేసే మాటే కాదు ఎన్ని వేల జన్మల నుంచో మనకి అనేక రకాలైన పాపాలు మన దగ్గర ఉన్నాయి వాటిని అన్నిటినీ తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి దాన్ని అన్నిటినీ తొలగించుకోకుండా మనకి ఈ రకమైనటువంటి మార్గం రావడం కష్టం ఈ అభ్యాసం గురించి చెప్పిన తర్వాత ఈ అభ్యాసం ఏం చేస్తుంది అంటే వివేక స్రోతస్సుని అంటే వివేక మార్గాన్ని వికసింపజేస్తుంది తెరు తెరుస్తుంది అని మరి వైరాగ్యం గురించి కూడా కొన్ని మాటలు మాట్లాడుకోవాలి వైరాగ్యం అంటే ఏమిటి అని వైరాగ్యం అంటే మనం కళ్ళారా చూస్తూ ఉండేటువంటి ప్రాపంచక విషయాలు అలాగే మనం వేదశాస్త్రాల్లో విన్నటువంటి విషయాలు వాటి యొక్క ఫలితాలు వాటి మీద మమకారం లేకుండా నాకు అక్కర్లేదు అనే భావం ఏదైతే ఉందో దాన్ని వైరాగ్యం దృష్ట ఆనుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం అని పతంజలి సూత్రం ఇక్కడ కొంత వివరణ ఇచ్చారు వేద వ్యాసాచార్యుల వారికి వైరాగ్యం నాలుగు రకాలుగా ఉంటుంది ఒకటి యతమాన వైరాగ్యం రెండవది ప్రతీకార వైరాగ్యం మూడవది యతమాన తర్వాత వ్యతిరేక వైరాగ్యం తర్వాతి ఏకేంద్రియ వైరాగ్యం తర్వాత వశీకార వైరాగ్యం ఇది నాలుగు వీటిని గురించి మనం తెలుసుకుంటే మన మనస్సుకి ఎంతో ఆనందం కలుగుతుంది యతమాన వైరాగ్యం అంటే ఏంటి అనేదానికి మహర్షి వివరణ మనం ఈ ప్రపంచంలో తిరుగుతున్నాం ఈ ప్రపంచంలో సారవంతమైనది ఏది నిస్సారమైనది ఏది ఇది నేను తెలుసుకోవాలి ఏది సారవంతమైనదో దాన్నే నేను అనుసరించాలి నిస్సారమైనటువంటివి అక్కర్లేని వాటిని వదులుకోవాలి కానీ ఏది సారవంతమో ఏది నిస్సారమో నాకెట్లా తెలుస్తుంది అంచేత మేము ఒక సద్గురువులని ఆశ్రయించాలి మంచి శాస్త్రాన్ని అనుసరించాలి ఆ గురు శాస్త్రముల చేత అంటే సద్గురువుల యొక్క ఉపదేశం చేత లేదా శాస్త్రము యొక్క బలం చేత నేను తెలుసుకోవలసిన విషయాలన్నింటినీ తెలుసుకుంటాను అనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానికి యతమాన వైరాగ్యం అని పేరు కిం సారం గురు శాస్త్రాభ్యాం జ్ఞాస్యామీ త్యుద్యోగ నేను గురువుని శాస్త్రాన్ని ఆశ్రయిస్తాను వారి యొక్క సహాయ సంపత్తితో నేను సారమేదో అసారమేదో తెలుసుకుంటాను అనే ప్రయత్నానికి యతమాన వైరాగ్యం అని పేరు ఇది కొంచెం మెట్టు పెరిగిన తర్వాత ఓ పది పదిహేను ఏళ్ళు మనం దత్తపీఠంలో అప్పాజీని సేవిస్తే మనకొక ఒక రకమైనటువంటి ఉత్తేజం ఓ పరిస్థితిలో కాస్త ఉన్నత స్థితికి వస్తుంది ఆ తర్వాత మనందరూ మనకే తెలుస్తుంది మనం ఎన్ని వేల జన్మల నుంచో ఎన్నో పాపాలు చేశాం దాంట్లో ఈ రకమైన కొన్ని పాపాలు ఇప్పుడు మాకు పక్వమయ్యాయి ఇంకా పక్వం కావలసినవి చాలా ఉన్నాయి ఒక మంచి బాగా ఉత్తమమైనటువంటి విద్యార్థి ఎవరైనా ఉంటే తన పరీక్షలో కోర్సులో పెట్టినటువంటి కోర్సు పుస్తకాల్లో విషయాలు చూస్తాడు ఇన్ని పుస్తకాలు నేను చదవాల్సి ఉంది ఇప్పటికీ ఇన్ని పుస్తకాలు నాకు స్వాధీనం అయ్యాయి ఇంకా చదువుకోవాల్సినవి మిగిలి ఉన్నాయి దానికోసం నేను ఎంత కాలం వెచ్చించాలి ఎంత కృషి చేయాలి అనేది అంచనా వేసుకుంటూ ఉంటాడు వాడు అలాగే ఈ సాధకుడైన జీవుడు కూడా నేను ఎన్ని రకాలైనటువంటి పాపాలని పోగొట్టుకునేటువంటి పక్వతని పొందాను ఇంకా ఎన్ని అవశిష్టములైపోయి ఉన్నాయి వాటిని తెలుసుకుంటూ ఆ అవశిష్టమైన పాపాలని తొలగించుకోవడానికి కూడా నేను కృషి చేస్తాను అనే భావంతో వాడు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దానికి ఉపకరించేది ఈ వ్యతిరేక వైరాగ్యం రెండు స్థితులు దాటిన తర్వాత మూడో స్థితి ఉంటుంది ఇవాళ మనకి చాలా పెద్దలుగా కనిపించేటువంటి వాళ్ళల్లో ఈ రకమైన స్థితి కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి శాస్త్రం బాగా తెలుసు వాళ్ళు విజ్ఞాన సంపన్నులు బాగా చదువుకున్నారు మంచేదో చెడ్లేదో తెలుసు వారందరూ కూడా ఆ విజ్ఞానం యొక్క బలం చేత బయట ఈ బాహ్యేంద్రియాలు అంటే మన జ్ఞానేంద్రియాలు వాటి పెట్టేటువంటి ఆ మోహాలకి దానికి గురి కాకుండా ఏదైనా భక్ష్యం కనపడింది తినాలి అనిపిస్తుంది కానీ తినరు అది వినకూడని వస్తువుల్ని వినరు చాలా జ్ఞానేంద్రియాలన్నిటినీ అదుపులో పెట్టుకుంటారు కానీ వారి మనస్సులో ఆశ మాత్రం పూర్తిగా చావదు ఆ ఆశ మనస్సులో అలాగే అంతర్లీనంగా ఉండిపోతుంది తమ జ్ఞానేంద్రియాలని మాత్రం అదుపులో పెట్టడానికి చాలా బాగా ప్రయత్నం చేస్తారు అంటే కంట్రోలింగ్ దమ్స్ వాళ్ళని వాళ్ళ జ్ఞానేంద్రియాలని అదుపులో పెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ తమ మనస్సుని ఇష్టం వచ్చినట్టుగా ప్రవహించడానికి వదిలేసి ఆశలన్నిటినీ మనస్సుల్లోనే చంపుకుంటూ బయటకి ఆచారం కోసము లోక మర్యాద కోసము పెద్దవాళ్ళు ఏమైనా అంటారేమో అనే ఉద్దేశంతో తమ అదుపులో పెట్టినటువంటి ప్రవర్తన కనిపింపజేస్తూ ఉంటారు వాళ్ళకి యోగం సిద్ధించిందా అంటే సిద్ధించలేదు కానీ సిద్ధించే మార్గంలో ఉన్నారు వాళ్ళకి ఇంద్రియ జయమైతే ఉంది కానీ మనోజయం రాలే అలాంటి స్థితిలో వాళ్ళని ఏం చేయాలి మనస్సులోనే ఆశలను నట్టేపెట్టుకుని మనస్సులో పరిపరి విధాలు ఆలోచిస్తూ దాన్ని విషయ ప్రవృత్తిని మాత్రం నివారించి అవి విషయాల్లోకి ఇంప్లిమెంటేషన్ లేదు దుర్మార్గపు ఆలోచన మనస్సులో ఉంటుంది కానీ వాడి వివేకం అడ్డం వచ్చి వాడు ఆ తప్పుడు పని చేయడానికి మాత్రం సాహసించడు చేయాలనే ఉంటుంది కానీ చెయ్యడు కానీ అలాంటి స్థితిలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏకేంద్రియ వైరాగ్యం అని పేరు అంటే వాళ్ళ జ్ఞానేంద్రియాలు వాళ్ళకి అదుపులోకి వాళ్ళ మనస్సు మాత్రం వాళ్ళకి అదుపులో రాదు వాళ్ళ ఆశలు చంపుకోలేదు వాళ్ళ ఆశలకి గురి అవుతూనే ఉంటారు అలా లోపల లోపల స్వయంపాకంగా వాళ్ళు బాధపడుతూనే ఉంటారు అలాంటి వాళ్ళు ఏకేంద్రీయ వైరాగ్యానికి ఉదాహరణ తర్వాత వశీకార వైరాగ్యం అంటే ఆ మనస్సులో కూడా ఎటువంటి ఆశలు పెట్టుకోకుండా ఇదంతా నిజం కాదు అనిత్యం దీనికోసం మనం అనవసరంగా ఎందుకు ఈ దీనివల్ల ఏ ప్రయోజనం లేదు ఇదంతా నాకు వద్దు నాకు అక్కర్లేదు అనేటువంటి ఆలోచనతో మనస్సులో కూడా ఎటువంటి ఆశలకి అవకాశం ఇవ్వకుండా అన్ని విషయాల పట్ల విముఖంగా వైరాగ్యంతో నాకు ఇది అక్కర్లేదు అనేటువంటి భావంతో నాకు భగవంతుడి పాదాలు తప్ప మరొకటి అక్కర్లేదు నేను ఎప్పుడూ భగవద్ అనుగ్రహాన్ని తప్ప మరొక దాన్ని కోరను అనేటువంటి చిత్తమైనటువంటి దృఢమైనటువంటి చిత్తవృత్తితోటి మంచి మనస్సుతో వాడి అన్ని ఆశల్ని దూరం చేసుకుని ఎవడైతే ఉంటాడో వాడికి వశీకారం సముజ్ఞమైనటువంటి వైరాగ్యం వస్తుంది వాడు ఎటువంటి తప్పుడు పనులకి అవకాశం ఇవ్వడు అలాంటి పనులు చేయడు అలాంటి వాడి యొక్క స్థితి మనకు ఎలా తెలుస్తుంది ఆయన మనస్సు అదుపులో ఆయన పెట్టుకున్నాడండి ఈయన మనస్సు అదుపులో ఈయనకి లేదండి అని మనకు ఎలా తెలుస్తుంది అని అలాగే మన మనస్సునే మనం బేరేజ్ చేసుకోగలమా నా మనసు నాకు అదుపులో ఉంది లేదా నా మనస్సు నాకు అదుపులో లేదు అని అనుకోవడం నాకు సాధ్యమా తెలీదు కానీ దానికి కూడా మార్గం ఉంది ఏమిటిది అంటే ఒక వస్తువుని చూసిన వెంటనే రాగద్వేషాలకి లోనైతే మనం అప్పుడు మన మనస్సు అదుపులో లేనట్టు అర్థం ఏదైనా ఒక మనిషి ఎవరైనా వచ్చారు స్వామీజీ వచ్చారు లేచి నుంచి నమస్కారం చేస్తామంటే ఆయన ఎందు పూజాభావం ఉంది ఇంకొక ఎవరో వచ్చారు ఏ ఏదో ఒక సునకం అలా వెళుతుండే కర్రెచ్చుకుని చీచి అని కొడతాం అక్కడ దాని ఎందు ద్వేషం ఉంది ఈ రాగద్వేషాదుల్లో ఏ ఒక్కటి ఉన్నా మన మనస్సు మన అదుపులో లేనట్టే అర్థం అంచెత మనస్సుని అదుపులో పెట్టుకున్నటువంటి వాడు రాగద్వేషాలకి గురి కాకూడదు ఎవరికి సత్యం నిమిత్త క్రోధాది అనుత్పత్తి నిమిత్తం ఉన్నప్పటికీ కోపం రాకూడదు కోపడేవలసిన అవసరం ఏర్పడినప్పటికీ ఎవరైతే కోపం ప్రకటించకుండా ఉంటారో ఎవరు గౌరవింపబడినటువంటి వస్తువులు కనిపించినా దాన్ని వ్యక్తం చేయకుండా ఉంటారో రాగద్వేషాదులకి లోను కాకుండా ఉంటారో వారి మనస్సు వారి అదుపులో ఉన్నట్టు ఈ వైరాగ్యంలో యతమాన వైరాగ్యం ప్రాథమిక స్థాయి వ్యతిరేక వైరాగ్యం రెండో మెట్ ఏకేంద్రీయ వైరాగ్యం మూడో మెట్ వశీకార వైరాగ్యం అనేది నాలుగవ మెట్టు ఈ నాలుగవ మెట్టులో ఉండేటువంటి వైరాగ్య సంపన్నులు మన అప్పజీ లాంటి వారు వారు లోకానుగ్రహం కోసం అనేక పనులు చేస్తారే తప్ప వారి కోసం వారు ఏ పని చేయాల్సిన పని లేదు వారికి వీళ్ళు నా వాళ్ళు వీరు పరాయి వాళ్ళు అనే భావన లేదు అందరూ నా వాళ్ళు ఏర్మి ఒకళ్ళ మీద కోపం కానీ ఒకళ్ళ మీద అనురాగం కానీ విడివిడిగా కనపడం ఎందుకంటే వారి మనస్సు అందరికీ సమానం అలాంటి పరిస్థితుల్లో ఎవరి మనస్సులో బహిర్నిమిత్తాలు ఉన్నప్పటికీ రాగద్వేషాదులు క్రోధాదులు కలక్కుండా ఉంటాయో ఎవరు ఏ వస్తువుని చూసినా ఎటువంటి వికారానికి గురి కాకుండా ఉంటాడో వాడి మనస్సు వాడికి అదుపులో ఉన్నట్టు అని అర్థం ఈ చిత్త నది ఇందాక అనుకున్నాం మనం మనస్సు అనేటువంటిది ఒక నది దానికి రెండు ప్రవాహాలు ఉంటాయి ఒకటి కళ్యాణ రెండవది పాపాయవహతి అని అంటే మంచివైపు ప్రవహించేటువంటి ఒక మార్గం చెడ్డవైపు దారి తీసేటువంటి మరొక మార్గం ఈ రెండు మార్గాల్లో మనకి వైరాగ్యం చేత విషయ సోతస్సుని అదుపులో పెట్టి ఆ విషయ మార్గాల్లో సంచరించే మనస్సుని కంట్రోల్ చేస్తే దీనివల్ల మనకి ఇటువైపు వచ్చేటువంటి మార్గం వీలుగుతుంది మంచివైపు ప్రయాణం చేయవచ్చు మనం ఉన్న ఇరవై గంటల్లో ఏవేవో పనులు చేస్తాం భగవంతుని పూజ చేయాలి అంటే నాకు అవకాశం లేదు టైం లేదు అంటాం అవకాశం లేదు అంటే బాగుపడడానికి అవకాశం లేదు అని అర్థం తప్ప ఈ పని చేయడానికి అవకాశం లేదు అని కాదు టీవీ చూడడానికి టైం ఉంది పేపర్ చదవడానికి టైం ఉంది అనేక రకాలైన చిట్ల బాట కబులు చెప్పుకోవడానికి పనులు ఉన్నాయి మరి భగవత్ పూజకి పని లేదు టైం లేదు అంటే నీకు బాగుపడే అవకాశం లేదు అని అర్థం అవకాశం లేదు అనే మాటే కాదు దాని మీద మనకి ఇచ్చ ఉందా లేదా కోరిక ఉందా లేదా కోరిక ఉంటే అప్పుడు దాని అవకాశం దాని అంతరం అదే మనం కల్పించుకుంటాం అందుచేత మానవులు సాధకులైనటువంటి వాళ్ళు చేయాల్సిన మార్గం ఏమిటి అంటే ప్రాపంచిక విషయాల మీద తగుమాత్రం మనసు పెట్టి మిగతా సమయాన్ని మిగతా మనస్సు యొక్క శక్తిని అంతటినీ కూడా ఆధ్యాత్మికం వైపు తిప్పి భగవంతుడి వైపు మోక్షశాస్త్రాల వైపు మనం ప్రయాణం చేస్తే గురువుగారిని శాస్త్రాన్ని అనుసరించి వాళ్ళ ద్వారా ఏది సారవంతమైనది ఏది నిస్సారమైనది అని తెలుసుకుని ఆ సారవంతమైన దాన్ని అనుష్ఠానం చేయడానికి మనం మనం ప్రయత్నం చేయాలి అది అభ్యాస వైరాగ్యాభ్యాం తన నిరోధ అని అయితే ఇంకొక వచ్చి ఒక ఆయన వచ్చి అడిగాడు నేను వైకుంఠ ఏకాదశి నాడు అప్పాజీ దర్శనం చేశాను శ్రీవేంకటేశ్వర స్వామి వారి అభిషేకం చూశాను చాలా గొప్ప సాధన చేశాను చాలు కదండి ఇంక నుంచి నా ఇష్టం వ్యాపారం చేసుకోవచ్చా అని అంటే అది సరిపోదయా ఏ ఒక్కరోజో ఏదో ఒక గంట అరగంటో ఈ రకమైన సాధన చేసి తర్వాత నా వ్యాపారాన్ని నేను చేసుకుంటాను అంటే ఈ సాధన నీకు సరిపోదు సహి దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమి అని మరొక సూత్రం పతంజలి మహర్షి అందించి నిరంతరం అంటే ఎల్లప్పుడూ దాన్ని ఎప్పుడూ విదిలిపెట్టకుండా నిరంతరం దీర్ఘకాలం చాలా కాలం నిరంతరాయంగా ఎక్కువసేపు దాని ఎందు శ్రద్ధతో సత్కారంతో సత్కారం దగ్గర అంటే ఇందాక నేను చెప్పిన మాట తపస్సు బ్రహ్మచర్యం విద్యా శ్రద్ధ ఇవి వీటికి సంస్కారమున పేరు వీటితో చాలా భక్తితో చాలా శ్రద్ధతో వాటిని నిరంతరాయంగా అనుష్ఠానం చేస్తూ ఉంటే అది దృఢమైన స్థితిని పొందుతుంది అలా పొందినప్పుడు మన మనస్సు మనకు అదుపులోకి వస్తుంది అలా అదుపులోకి వచ్చేటప్పుడు మనం మన మనోవృత్తులన్నిటినీ మనం నిరోధించుకోగలం ఆ నిరోధించిన తర్వాత ఇంతవరకు మనం అనుకున్న అపర వైరాగ్యం ఇది ఈ అపర వైరాగ్యం కాస్త పరవైరాగ్యంగా మారుతుంది ఆ పరవైరాగ్యానికే జ్ఞానము జ్ఞానప్రసాదము అనే పేర్లు పెట్టారు దానివల్ల వెంటనే కైవల్యం దొరుకుతుంది అంటే మనం అభ్యాసం ప్రారంభించి అభ్యాసం ద్వారా వైరాగ్యాన్ని కూడా జత చేసుకుని ఈ నాలుగు రకాల వైరాగ్యాలని అలవాటు చేసుకుంటూ దాని తర్వాత పరవైరాగ్యానికి మనం నోచుకోగలిగితే భక్తి కూడా అపరాభక్తి పరాభక్తి అని రెండు రకాలు పరాభక్తి జ్ఞానం ఒకటే అలాగే పరవైరాగ్యము జ్ఞానము ఒకటే అది జ్ఞానప్రసాదం తాలూకు లక్షణం ఇంత కష్టం మనం చేయగలమా అండి ఇన్ని రకాల కష్టాలు ఇన్ని రకాల పనులు యమాలన్నారు నియమాలన్నారు నెన్నో వేల సంవత్సరాలు తపస్సు అది మనకు సాధ్యమా ఎవరో మహాయోగ ఈశ్వర లేని చేయగలరేమో అని అంటే కాదు ఈశ్వర అనుగ్రహం కనుక మనకు ఉంటే మనకి తప్పనిసరిగా అది లొంగుబాటులోకి వస్తుంది ఈశ్వరుడు అంటే ఎవరు ఆయన మనలాంటి వాడేనా అంటే కాజట క్లేశ కర్మ విపాక ఆశయరపరామృష్ట పురుష విశేష ఈశ్వర అన్న సూత్రంలో ఆయనకి క్లేశాలుండవు కర్మలుండవు కర్మవిపాకం ఉండదు ఆశయములుండవు ఇలాంటివన్నీ ఇక్కడ లేకుండా ఉండేటువంటి ఒక సర్వజ్ఞమూర్తి నిరతిశయమైన సర్వజ్ఞత గెలిగినటువంటి వాడు పరమేశ్వరుడు ఆయన స పూర్వేషామపి కాలేన అవచ్ఛ అనవచ్చేదాత్ ఆయన మీకు గురువా అంతకుముందు వాళ్ళకి అంతకుముందు వాళ్ళకి అనొచ్చు అంతకుముందు వాళ్ళకైన ప్రశ్నే లేదు ఈశ్వరుడి కంటే ముందు ఎవరూ లేరు అందరికీ ముందు సృష్టి కంటే ముందు నుంచి ఉన్నవాడు కనుక అందరికీ ఆయనే సర్వేశ్వరుడు ఆయనే జగద్గురువు ఆయనే అందరికీ జ్ఞానప్రదాత ఆయన అనుగ్రహాన్ని మనం పొందాలి అందుచేత తేలిక మార్గం చెప్తాను వినండి అని చాలా మనందరి కోసం మహర్షి చాలా సున్నితమైనటువంటి మార్గం చెప్పారు ఈశ్వర ప్రణిధానాద్వా అని మరొక సూత్రం ఈశ్వర ప్రణిధానము అనే మాటకి ఇంతకనే వివరణ ఇచ్చాను ప్రణిధానం సర్వకర్మ సమర్పణం తస్మిన్ పరమ గురవు సర్వకర్మ సమర్పణం ఇది చాలా తేలిక పని మనం ఏ పని చేసినా స్వామీజీ అప్పజీ మీ అనుగ్రహం మీ పాదాలకు వదిలేస్తున్నాం మీ అనుగ్రహం చేత మేమందరం బాగుపడాలి వెంకటేశ్వర స్వామిని పూజ చేశాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు శ్రీనివాస పరబ్రహ్మణే నమ వెంటనే ఏ పని చేసినా అది భగవద్ అర్పణం చేసి దానిలో నేను మళ్ళీ దీనివల్ల లాభాన్ని నేను జేబులో వేసుకుని వెళ్తున్నాను అనే భావన లేకుండా చేస్తే అది ఈశ్వర ప్రణిధానము అదే భక్తి ఆయనే మన్ని కటాక్షిస్తారు అనేటువంటి ఒక నమ్మకంతో ఆ భక్తి వల్ల కూడా ఈ సమాధి ఈ యోగము అనేది కుదురు కుదురుతుంది అనేది ఈశ్వర ప్రణిధానాద్వా అనే సూత్రంలో మనకి చెప్పారు అలాంటి ఈశ్వరుణ్ణి మనం ఎలా సేవించాలి అనే దగ్గర తద్జప తదర్థభావనం రెండు మార్గాలు ఈశ్వరుడు యొక్క మహావైభవాన్ని ప్రదర్శించేటువంటి ప్రణవ జపం చేయటం ఆ ప్రణవం యొక్క అర్థాన్ని భావన చేస్తూ ఉండటం దానికోసమే ఇలాంటి సమ్మేళనాలు జ్ఞానాప సమ్మేళనం అన్నా శాస్త్రవాక్యార్థ సభలన్నా వేద విద్వత్ సమ్మేళనాలన్నా ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే ఆ ప్రణవము యొక్క అర్థాన్ని వివరిస్తాయి ఓంకార ఏవ సర్వా సర్వప్రపంచము వాంగ్మయమంతా ఓంకారంలోనే ఉంది ఆ ఓం ఓంకారమనే ఒక్క మాటే ఇంత విస్తృతమైన వాంగ్మయ రూపాన్ని ధరించింది వీటిల్లో మనం ఎన్ని రకాల విమర్శలు వాదోపవాదాలు చేసినా అదంతా కూడా వాంగ్ ఆ ఓంకారము యొక్క అర్థ వివేచనం అలాంటి ప్రణవ అర్థమును భావన చేస్తూ ప్రణవ జపం చేస్తూ పరమేశ్వరుడికి తమ చేసిన పనులన్నీ సమర్పించుకుంటూ ఉంటే సాధకులైనటువంటి వాళ్ళు మనస్సుని అదుపులో పెట్టుకుని మనోజయం కలుగుతుంది ఇంకొక మాట చెప్పి నేను ముగింపుకు మనందరికీ అధ్యాత్మ విద్య వేదాంత విద్య ఇది చదువుకోవాలి అనేటువంటి ఉపదేశం మనంత పెద్దలు చేస్తూ ఉంటారు రెండవది సత్సంగతిని పాటించాలి సాధు సంగమంతో జీవితం గడుపుతూ ఉండాలి అనే ఉపదేశం కూడా ఉంది కానీ పతంజలి మహర్షి అభ్యాస వైరాగ్యాభ్యాంత నిరోధకాన్ని రెండే చెప్పూరుకున్నారు తప్ప ఈ అధ్యాత్మ విద్య సాధుసంగమం రెండింటినీ పట్టించుకోలేదేమి అనే ఓ ప్రశ్న మిగిలింది దానికి సమాధానం యోగ వశిష్ఠుల వారు చెప్పారు రాముడికి అధ్యాత్మవిద్య ఒకటి సాధుసంగమం రెండవది మూడవది వాసనాసంపరిత్యాగమం తర్వాత మనోనాశము ఈ నాలుగు ఈ నాలుగు కలిపి చిత్తజయానికి మంచి ఉపాయములు ఏ తాస్తా యుక్తయ పుష్టా సంతి చిత్తజయే కిలా అని వశిష్టవచనం మధుసూదన సరస్వతీ స్వాముల వారు భగవద్గీత వ్యాఖ్యానంలో ఉదహరించారు సరే వాసిష్టంలో ఎలాగా ఉంటుంది అంటే మనకు కావలసిన మన తెలుగులో మనం మాట్లాడుకుంటే అధ్యాత్మ విద్యని చదువుకోవటం సాధు సజ్జనులతో సాంగత్యం పెంచుకోవటం వాసనలని వదులుకోవటం మనస్సుని పరిపూర్తిగా అదుపులో పెట్టుకోవడానికి కారణమవుతుంది వాసనా సంపరిత్యాగ వాసన అంటే చిత్తస్య సంస్కారని చేరు వాసనాక్షయము అలాగే ప్రాణస్పంద నిరోధనం అని ఇంకో మాట ఉంది వశిష్ఠుడు చెప్పినటువంటి మాటల్లో వాసనాపరిత్యాగము ప్రాణస్పంద నిరోధనము అధ్యాత్మవిద్య సాధుసంగమం ఈ నాలుగు చక్కటి ఉపాయములు ఈ నాలుగు కలిపి ఏం చేస్తాయి అంటే ఈ అభ్యాస వైరాగ్యాలని కుదురుబాటు చేస్తాయి కాబట్టి మహర్షి అభ్యాస వైరాగ్యములో యోగ సాధనకి మార్గములు అని చెప్తారు తకిమావర్ని అన్యథా సిద్ధములు అంటారు శాస్త్రీయ పరిభాషలో మనకి తెలిసే భాషలో అంటే ఓ కుండ పుట్టాలి అంటే ఓ కుమ్మరి కుండను తయారు చేస్తాడు ఈ కుమ్మరి ఆయన నాన్నగారు లేకపోతే ఈయన పుట్టాడా అని వారి తండ్రి లేకపోతే వీరు పుట్టడు కనుక ఈ కుండ పుట్టడానికి ఈ కొమ్మరాయన నాన్నగారు కూడా కారణమండి అంటాము మనం ఆయన లేని ఈయన రాడు రైటే కానీ ఆయన ఎలాగ ఉంటాడు లేవయా ఆయన అన్యథా సిద్ధం ఈ కొమ్మరికి కుండలు చేయను అంటే చాలు ఈ కొమ్మరాయన్ని ఎవరు తయారు చేశారు ఆయనకి ఎవరు కారణమయ్యారు ఇంతవరకు వెళ్ళక్కల్లా ఆ కారణాలకి కారణాలు ప్రధానంగా అభ్యాస వైరాగ్యములు యోగానికి కారణములు ఈ అభ్యాస వైరాగ్యాలు ఎలా వస్తాయి అంటే ఇందాక చెప్పిన ఆధ్యాత్మ విద్య సాధుసంగమం వాసనా సంపరిత్యాగం ప్రాణస్పంద నిరోధనం వీటి వల్ల వస్తాయి ప్రాణస్పంద నిరోధనం ఏం చేస్తుంది అంటే ప్రాణాయామాలు అవి చేసేటువంటి వాళ్ళు చిత్తాన్ని అదుపులో పెడతాయి ఎలా అదుపులో పెడతాయి అంటే చక్కటి యుక్తి రాశారే ప్రాణస్పంద ఉంటే మనస్సుకి చలనం వస్తుంది అప్పుడు చిత్తం నడక నేర్చుకుంటే అది ఎటో ఒకటి నడుస్తుంది మంచివైపో చెడ్డవైపో నడుస్తుంది అసలు ఈ ప్రాణస్పందాన్ని మనం ఆపేస్తే మనస్సుకి నడక లేకుండా నిలకడే వస్తుంది అంచేత మనస్సుని నిరోధం చేయడానికి ప్రాణస్పంద నిరోధనం అవసరము ఇక వాసనలు అంటే ఆ వాసనలు దేహవాసన లోకవాసన శాస్త్రవాసన భోగుళ్ళు అన్ని వాసనలు మలినంగా ఉంటాయి అమలినమైన వాసన ఉంది ఏవైనా వాసన అంటే సంస్కారాలు అవి వస్తే వాటి మీద మనం ఆలోచిస్తూనే పోతాం అలా కాకపోతే మనం మనస్సుని అదుపులో పెట్టుకోవడానికి ఉంటుంది కనుక వాసనల్ని దూరం చేసుకోవడం మనస్సుని అదుపులో పెట్టుకోవడానికి కారణం అవుతుంది అలాగే ప్రాణస్పంద నిరోధనం అనేటువంటిది కూడా మన మనస్సుకి నిలకడని సంపాదించి పెడుతుంది ఇవి చిత్తజయానికి కారణములు అని యోగ వాసిష్టంలో చెప్పారు భగవద్గీతల్లో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు పతంజలి మహర్షి యోగో చెప్పారు వాటిని వేదవ్యాస మహర్షి వ్యాసభాష్యంలో చెప్పారు వాటికి వాచస్పతి మిశ్రుల వారు ఇంకా వివరణ చేశారు అనేక గ్రంథాలు విజ్ఞాన భిక్షు భాష్యం అని పెద్ద పెద్ద వాంగ్మయం అంది ఎంతెంత వాంగ్మయం చదివామని కాదు కావలసింది ఎంత అనుష్ఠానం చేశాము అనేది ప్రధానం చేతి ఇలాంటి సద్గురువుల యొక్క కృప వల్ల సద్గురువులు ఉపదేశించిన మార్గం వల్ల మనం వారు చెప్పిన ఒక్క మాట సమస్త వేద సారం సమస్త శాస్త్రాలు సమస్త పురాణాల్లోనూ ఉండే సారాన్ని మన స్వామీజీ ఒక తేలిక మాటలో ఉపదేశం చేస్తారు ఆ ఉపదేశాన్ని మనం మనసులో పెట్టుకుని చాలా నిరంతరాయంగా చిరకాలం మంచి ఆదరభావంతో దాన్ని మనం అనుష్ఠానం చేసుకుని మనం తరించడానికి వీలవుతుంది మన మనస్సును మనం అదుపులో పెట్టుకోవడానికి వీలవుతుంది ఈ విషయాలన్నీ పాతంజలి యోగ దర్శనంలో పతంజలి మహర్షి మనకు అందిస్తే దానికి వేదవ్యాస భాష్యం వాచస్పతి మిశ్రుల వారి వివరణాన్ని అనుసరించి యథాశక్తిగా ఉన్న సమయంలో అప్పాజీ అనుగ్రహంతో ఈ నాలుగు మాటలు మీకు వినిపించగలిగిన అవకాశం ఇచ్చినందుకు అప్పాజీ వారి పాదపద్మాలకి అవతవుత దత్తపేట అధిదేవత అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారికి భక్తిపూర్వక ప్రణామాలు సమర్పిస్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త